రెండు వందల పదకొండు ఎట్టు దోయవచ్చు విని నెంతటి పట్టి నీకు శరణంటే బ్రతికింతువుగా మాలతనము వంటిది మతి తగులు కామము అలరి ముట్టు వంటిది అంటు క్రోధము నొదిగించు నెంగిలి వంటిది లోభము లాయించి నిందుండవచ్చును లోలకు చుట్టి మధ్యము వంటిది చొక్కించు చొక్కించుమోహము వట్టి మాంసము వంటిది వయోమదము పుట్టిన భ్రమ వంటిది పొదిగిన మత్సరము గుట్టిపడి నోరూరించు నూరకే ప్రాణులను గోడ మరగు వంటిది గుట్టుతోడి సంసారము వీడని కట్టువంటిది వేడుకయాసనే శ్రీవేంకటేశలితివి నీ దాసుల జాడతపనీయవు ఈ చందము జీవులదీ